నిజంగా ఈ రకంగా మీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి అలా బెంగ బెంగం అంటూనే ఉంటారు ఎందుకని ప్యాస్ట్ ఆ ప్యాస్ట్ సుఖ దుఃఖముల యొక్క రిపిటేషన్ భవిష్యత్తు కనుక దిస్ ఈజ్ హౌ టైమ్ బౌండ్స్ బైన్స్ పీపుల్స్ జ్ఞానికి అసలు ఇదేమీ ఉండదు ఆకాశంలో ఉంటాడు భవిష్యత్ అనేదే ఉండదు దెర్ ఈజ్ ఓన్లీ సంథింగ్ టు బి డన్ నావ్ అండ్ హియర్ అండ్ ద ఫ్లో గోసాన్ ఇట్ ఈజ్ మూమెంట్ టు మూమెంట్ అవర్ టు అవర్ డే టు డే దర్ ఇస్ నో ఫ్యూచర్ ఇప్పుడు మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని వెళ్ళారనుకోండి పాఠానికి వాడు ఏమంటాడు నువ్వు డే టు డే జీవించడం అలవాటు చేసుకోవడం చెప్తాడు ద పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అదే దాని మీద ఒక ఎంత సేపు ఉపన్యాసం చెప్పి బాగా డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతాడు సో వెరీ ఇంట్రెస్టింగ్ కానీ వారు వేదాంతంలో తల్లి వేదాంత పద్ధతిలో చెప్తే అబ్బో ఇది చాలా కఠినంగా ఉందని మా వాళ్ళు కాదని లేచకపోతారు జలో వాట్ ఎవరు సో జ్ఞాని యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అటు సర్వము ఆత్మయే అయి ఉండగా అప్పుడు తత్ తత్ర అంటే సప్తమే తత్ర అంటే ఆ అవస్థయందు కైన కరణైన కంఘాత్యం ఏ ఇంద్రియముతో ఏ ఆఘ్రాణించదగిన దానిని ఏ భోక్త ఆఘ్రానిస్తాడండి కహ అంటే కహ ఘ్రాత ఏ ఘ్రాత దాని అర్థం ఏంటంటే రెటరికల్ క్వశ్చన్ కేన కరణేనా చైతన్యమే ఉంది తప్ప కరణం వేరే ఇండిపెండెంట్గా స్వతంత్రంగా సత్తగలది లేదు కం ఘాతవ్యం ఆ చైతన్యంలోనే డివిజన్ అండి ఇది ఘాతవ్యము ఇది ఘ్రాత అని స్వతంత్రమైన సత్త ఏమీ లేదు ఇప్పుడు మల్లెల పరిమళము మల్లెల పరిమళం మల్లెలో ఉంటే సరిపడుతుందా మీ ముక్కు దాకా రావాలా మీ ముక్కు దాకా రావాలి కదండి మల్లెలో ఉంటే ఏమైందండి మీ ముక్కు దాకా రావాలి కదా నిజానికి మళ్ళె ముఖ్యమే కాదు మీ ముక్కే ముఖ్యం ఎందుకంటే జాస్మిన్ అని ఆయిల్ తీస్తాడు ఆ మళ్ళీని పిండి అదో సీసాలో పోసి మీకు అమ్ముతాడు ఇదిగో అని అది మీరు కొనుక్కుంటున్నారు అంటే అర్థం ఏంటండి మళ్ళీ మొక్క కొనుక్కోవచ్చు ఈ ఆయిల్ ఎందుకు కొనుక్కోవడం అంటే మళ్ళీ కాదయా ముఖ్యం ముక్కు ముఖ్యం మళ్ళే కాదు తెలిసిపోయిందండి నాకు అలా కనపడుతుంది మరి మీకు కనపడుతుందో లేదో కాబట్టి మీ ముక్కు ముఖ్యం ఓకే మీ ముక్కు ముఖ్యమా మీ మనస్సుకి తెలియడం ముఖ్యమా అది చూసుకోవాలి ఎవరికి వాడు చూసుకోవాలి మీ మనస్సులో అది గ్రహింపబడాలి కాగ్నైజ్ అవ్వాలి మీ మనస్సు ముఖ్యమా లేకపోతే మనస్సు వెనుక ముక్కు మనస్సు వీటి రెండింట వెనుక ఉండే తెలివి అది ముఖ్యమా తెలివి సపోజ్ వాడు నిద్రపోతుండగా వాడి ముక్కు పక్కనే గుర్రు పెట్టి నిద్రపోతుండగా ముక్కు పక్కనే ఈ మల్లె సుగంధం పెట్టారనుకోండి మూత తీసి ఏమవుతుంది ఏమీ అవుతుంది ఏమీ అవుతుంది నాకు ఇప్పటికీ బాగా గుర్తుండి నేను ఎప్పటికీ మర్చిపోలేను క్షీరాార్థి ద్వాదశి వ్రతం అటుకుల తొక్కి కొబ్బరి ముక్క బెల్లం వేసి తొక్కి చక్కటి ఉండల కింద చేస్తా మా చేశారు చేస్తే నాకు రెండు ఉండలు ఇవ్వడం ఇస్తాను వ్రతం అయిపోయాక ఇస్తారవి ఇప్పుడు వెంటనే ఇవ్వరు దానికి విసిరికొమ్మ తులసి మొక్క చంద్రుడు వ్యవహారం అంత పూజ ఆయన పంతులు గారు వచ్చి చేయిస్తారు పూజ ఆయన రావడం ఆలస్యం మొత్తం అన్ని పూజలు ఆ గంటలోనే చేయించారు ఆయన ఒక సైకిల్ వేసుకుని ఒక దజ ఒక డాభ దేకడ ఆయన వస్తాడు ఈ లోపల నేను పలహారం నా భోజనం అయిపోయింది భోజనం అయిన తర్వాత ఇది ఇది డెసర్ట్ అనమాట ఇది నాకు పాప మా అమ్మగారు ఆ వ్రతం అయిపోయాయి కానీ ఆమె భోజనం చేయరు మా భోజనాలు అయిపోయాయి ఇంక పెడతాను ఇప్పుడు కాదు వ్రతం ఉండాలి చిత్రం ఏమంటే ఆ వేళ ఆడి ఆడి ఉన్నాం ఆటలు ఆడి ఆడి ఆడి చక్కటి వెన్నెల నేను పడుకుని నిద్రపోయాను ఆ వ్రతం అయ్యాక ఆమె ఉండబట్టుకుని వచ్చారు ఏడి వీడు అడిగాడు పాపం నేను వాడిని వైద్య వేసాను వెతుక్కుంటూ వచ్చాను నేను నిద్రపోతున్నాను వీడి పాపం అడిగాడు మనం పెట్టలేదు అనే ఒక ఫీలింగ్తో టే నన్ను నిద్రలేపి రే ఇది తినేసి పడుకో అని నిద్రలేపాను నిద్ర లేపితే అది నేను చేతిలో తీసుకుని నొట్లు పెట్టుకో ఫోర్స్ నొట్లు పెట్టేసుకుని పడుకుని మొన్నటి పొద్దున్న లేవగానే నేను అడిగి మొన్నటి పొద్దున్న లేదు తెల్లవారుజామున ఎప్పుడో లేచినప్పుడు నాకు నువ్వు పండు ఉండ అడిగాను పెట్టలేదు అని వెర్రి మోహన్ నేను మీకు పెట్టాను అంటే లేదు అని నేనేమో దబాయించి చూసుకుంటే నా నోట్లో అప్పుడు దాని ఆ ముక్కలు కనపడ్డాయి నాకు టేస్ట్ వచ్చింది రాత్రి పెట్టుకున్నది ఎప్పుడో అర్ధరాత్రి టేస్ట్ అవును పెట్టాను కాబట్టి మీ మనస్సు కనుక ఇన్వాల్వ్ కాకపోతే మీ అవేర్నెస్ ఇన్వాల్వ్ కాకపోతే అది భోగమే కాదు ఇది దృష్టాంతం అది మంచి దృష్టాంతమో కాదు మీరే డిసైడ్ చేసుకోండి వాటెవర్ కాబట్టి ఉన్నది ఆ తెలివి తప్పింకేం లేదండి మీరు ఘానం ఇంద్రియమంటే ఆ తెలివికే పేరండి ఆఘ్రాణించబడిన మల్లెల పరిమళము అని మీరు నామరూపాలు పెట్టుకున్నారు ఆ పరిమళం అంటే ఆ తెలివి తెలివి ఎందే భాషించిందండి అది తెలివి కంటే భిన్నంగా ఆ తెలివియే పరిమళమా అన్నట్లుగా ఎప్పుడైతే ఒక అనుభవం కలిగిందో ఇది పరిమళము యొక్క ఆఘ్రాణించుట అనుభవం కలిగిందో ఈ అనుభవం నాది అని వీడు ఒక అహంకారం ఒకటి లేచి నిలబడిందండి ఈ అహంకారం ఎప్పుడు ఉండేది కాదు అలా వస్తూ ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది ఓ అనుభవానికి ఇంకో అనుభవానికి మధ్యలో అది ఉండను కూడా ఉండదు కానీ ఆ తెలివి మాత్రం అలాగుంటుంది కాబట్టి ఆ తెలివి చైతన్యం తప్ప ఘ్రాత లేడు ఘ్రాతమ్యం లేదు ఘ్రాణము లేదు ఆ ఘ్రాణించుతానే ప్రాసెస్ కూడా లేదు ఉన్నది ఆత్మ చైతన్యం దానివల్ల ఏమవుతుందో తెలుసునండి మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే సకల కామనులు మటాష్ అయిపోతాయి ఎగిరి తక్కకపోతే ఏం మిగలవు దే ఏమిటి కామన ఆత్మ చైతన్యమే దీంట్లో ఈ పరిమళం ఈ చైతన్యం పరిమళాకారాన్ని పొందాలనే పట్టుదల ఏమీ లేదు దేహధారణ తప్ప ఇంకా ఏది అసలు ఇంపార్టెంట్ కాదు సో దేహధారణ గురించి కూడా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే దేహధారణని దేహమే చూసుకుంటుంది అనే స్థితిలో జ్ఞాని మిగిలిపోతాడు అప్పుడు ఏమవుతుందో తెలుసు అండి రెస్పాన్సెస్ కూడా స్పాంటేనియస్గా ఉంటాయి రెస్పాన్సెస్ వెరీ స్పాంటేనియస్ రెస్పాన్స్ ఉంటుంది అహంకారంతో మమేకమయ్యి క్యాల్కులేట్ చేసిన రెస్పాన్స్ ఏముండద ఎవరీ రెస్పాన్స్ స్పాంటేనియస్ రెస్పాన్స్ ఎందుకంటే అక్కడ న్యూక్లియస్ లేకపోవడం చేత ఆ జ్ఞాని యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది అంటే సత్యము అతి సహజంగా అనుభవానికి వస్తూ ఉంటుంది నామరూపములు మిథ్యా అది పెద్ద విలువైంది కాదు అని అతి సహజంగా అనుభవానికి వస్తుంది అనుభవానికి వచ్చినప్పుడు యోగ్యమైన నామరూపాన్ని స్వీకరించటము సహజంగా ఉంటుంది తిరస్కరించటము లేక ఇచ్చివేయుట అది కూడా సహజంగానే ఉంటుంది ఎక్కడ క్యాల్కులేటెడ్నెస్ ఉండదు అంత స్పాంటేనియస్ అతి సహజమైన ప్రవృత్తి జ్ఞానికి ఉంటుంది తర్వాత ప్రధానంగా జ్ఞాన యొక్క ప్రధానమైన లక్షణము ప్రేమ అంటే ప్రేమ అంటే మళ్ళీ అటాచ్మెంట్ కాదు దేనికే అటాచ్డ్గా ఉండండి ప్రేమ అందరి సమానంగా ప్రసరిస్తుంది కానీ ఎవరినీ డినై చేయటం అనేది ఉండదు సో అన్ని సందర్భాల్లోనూ సమానంగా ప్రేమ ప్రసరిస్తుంది ఎక్కడా అతుక్కుపోకుండా ప్రసరిస్తుంది సో అటువంటి అతి సహజమైనటువంటి స్పాంటేనిటీ ఆ జ్ఞాని యొక్క జీవితంలో అనుభవానికి వస్తుంది సర్వత్రీ కారక సాధ్యా క్రియా అత కారకాభావే అనుపపత్తి క్రియా మీరు ఇది గమనించారా ఒక కర్మ చేయడము ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడము అనే కర్మాకర్మ ఫలము ఈ రెండు ఎప్పుడుంటాయో తెలుసుకోండి నేను కర్తను అనే కర్తృత్వము నేను భోక్తను అనే భోక్తృత్వం ఉండాలి అవి ఉండాలంటే నామరూపాత్మకమైన దేహాదులందు అహంభావము ఉండాలి ఐడెంటిఫికేషన్ ఉండాలి జ్ఞానికి దేహాదులందో అహం ఐడెంటిఫికేషన్ ఉండదు దాంతో నేను కర్తను అనే కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు తర్వాత శుద్ధ అవేర్నెస్సే ఉంటుంది మైండ్తోటి మమేకమై కాగ్నైజ్ చేసే దేన్నైనా ఒక దాన్ని చూసే సందర్భంలో చూచువాడను చూడబడేది చూచుటా ఒక ప్రాసెస్ ఇన్ని ఓ ప్రాసెస్ ఉంటుంది ఆ డివిజన్లో భాగంగా ఇక్కడ కేవలము అవేర్నెస్సే ఉంటుంది మైండ్ నిశ్చలంగా ఉంటుంది అవేర్నెస్ ఉంటుంది అవేర్నెస్లో చూచువాడు చూడబడేది చూచుట అన్నీ విలీనమైపోయి ఉంటాయి ఆ సందర్భంలో ఈ కారకములు కర్త కర్మ క్రియా కరణము ఈ కారకాలన్నీ కూడా ఉపమర్దితం ఇవన్నీ కూడా ఏకమైపోతాయి ఒకే ఆత్మస్వరూపంలో విలీనమైపోతాయి ప్రవిలాపితమైపోతాయి ఎప్పుడైతే కారకములు లేవో అప్పుడు క్రియ అనేది ఉండదు క్రియ యొక్క అభావం క్రియ ఎప్పుడైతే లేదో క్రియాఫలం అనేది ఉండదు కాబట్టి మొత్తం అంతా కూడా కర్మ కర్మఫలము అనేది కేవలము అజ్ఞానావస్థలో మాత్రమే ఉంటుంది జ్ఞానావస్థలో కర్మ కర్మఫలము అనేవి ఉండవు అదే చెప్తున్నారు ఆయన సో సర్వత్రి కారక సాధ్య క్రియా సర్వత్ర అంటే అన్ని సందర్భాలలోనూ సో లోకంలో కానీ వేదంలో కానీ భయ రాశారు లోకంలోనైనా కారకములు అంటే కారణము సంప్రదానము కర్మ ఇత్యాది కారక్రములు ఉంటేనే క్రియ ఉంటుంది వేదంలో కూడా అంతే ఇప్పుడు మీరు బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలన్నా యజ్ఞం చేసి పుణ్యం సంపాదించాలన్నా కారకములన్నీ ఉండాలి క్రియ లోకమైన వేదమైనా ఇదంటే ప్రసిద్ధమైన విషయం ఇది అనేది కారకముల చేతనే నిర్వర్తించబడును అత కారకాభావే అనుపపత్తిక్రియా ఏమంటే ఆఘ్రాణించదగినది ఆఘ్రాణించువాడు అనే డివిజన్ లేకపోతే ఆఘ్రాణించుట అనే క్రియ ఏమవుతుందండి అది ఉండదు ఆ చైతన్యమే ఉంటుంది ఆ చైతన్యమునందే అజ్ఞానము చేతను క్రియ కల్పితమవుతుంది చైతన్యము చేతనే అజ్ఞానము చేతను సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కల్పితమవుతుంది కాబట్టి క్రియ ఉండాలన్నా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండాలన్నా అజ్ఞానం బాగా విలసిల్లుతో ఉండాలి ఎప్పుడైతే అజ్ఞానము తొలగిపోయి సర్వము ఆత్మరూపంగా స్వీకరించబడినదో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ నాట్ దేర్ క్రియా ఈజ్ ఆల్సో నాట్ దేర్ క్రియాభావే చ ఫలాభావ క్రియ లేకపోతే ఫలముండదు కర్మాకర్మ ఫలము అనే ఆ స్ట్రక్చర్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది ఇది ఎలాగంటే సోషల్ సర్వీస్ సో సోషల్ వెల్ఫేర్ అని పెట్టారు సోషల్ వెల్ఫేర్ అంటే ఏమిటి అదేమిటి పేద వాళ్ళకి ఈ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళకి అంగ వికలకల వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఊరికే డబ్బులు ఇస్తాము అని పెట్టారు ఉంటాయి దానికి ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో స్టాఫ్ ఉంటాను కిటికీలు ఉంటాయి అక్కడ క్యూలు ఉంటాయి అప్లికేషన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చూడండి ఎవడో అక్కడ వచ్చాడు ఈ వెల్ఫేర్ అన్నది స్క్రాప్ యు పే ట్యాక్సెస్ యు మేక్ మనీ యువ్ యువర్ లైఫ్ నువ్వు నువ్వు చూసుకో అంగవికలలుగా ఉంటే అంగవికల సమాజంలో దానికి తగిన వర్క్ ఏదో చేసుకుని నువ్వు నీ డబ్బును సంపాదించుకో ఎక్కువ డబ్బు సంపాదిస్తే ట్యాక్స్ కట్టవు లేకపోతే ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు నువ్వు ప్రభుత్వం నుంచి ఇచ్చే డోల్స్ ఏమీ ఉండవు నో వెల్ఫేర్ వెల్ఫేర్ అనే పేరుతో ఉట్టి డబ్బులు పంచిపెట్టడం లేదు అని స్క్రాప్ చేసి పడేసాయనుకోండి స్క్రాప్ చేసి పడేస్తే ఈ బిల్డింగ్లో ఉండే స్ట్రక్చర్స్ అన్నీ అవుతాయండి అప్లికేషన్ ఫార్మ్స్ ఫారం నెంబర్ వన్ ఏ టూ బి త్రీ సి ఫారం పెట్టాలి వీళ్ళు ఐదు హెచ్ ఫారం పెట్టాలి ఇవన్నీ అవుతాయి ఆ ఫార్ములు పూర్చుకునేవాడు శాంక్షన్ చేసే అధికారి వెరిఫైయింగ్ అధికారి ఇవన్నీ అవుతాయి ఏమే ఉండవు ఈ బ్రహ్మజ్ఞానం అలాంటిది అంచేతే బ్రహ్మజ్ఞానమును పొందిన వాడికి నేను ఈ కర్మ చేయాలి ఆ కర్మం చేయాలి ఈ సాధన చేయాలి పూజ చేయాలి ఆ పూజ ఇవే ఉండవు చేయడానికి ఏం అభ్యంతరం లేదు చేసేవాళ్ళని చూస్తే ఏమీ కాదని ఉండవు దేని మీద ఐడెంటిఫికేషన్ ఉండదు చాలా చిత్రంగా ఉంటుంది బ్రహ్మజ్ఞాని యొక్క అనుభవం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది సినిమా స్క్రీన్లో ఉంటాడు బ్రహ్మజ్ఞాని సినిమా స్క్రీన్ అంటే ఏమిటో తెలుసునండి బొమ్మలన్నీ ప్రకాశిస్తాయి దాని మీదే ప్రకాశించడానికి ముందు ఎలా ఉంటుంది ఎంటీ క్లియర్గా ఉంటుంది ఎంటీ క్లియర్ ప్రకాశించడం అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఎంటీ క్లియర్ నెంబర్ వన్ నెంబర్ టూ బొమ్మలని కొన్ని బొమ్మలు బాగులేవు కాబట్టి వీటిని కొంచెం మనం ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామని స్క్రీన్ ఎట్టి ప్రయత్నము చేయదు ఈ హీరో సరిగ్గా కనపడడం లేదు కొంచెం బాగా కనపడి ఇట్లా ఏమీ చేయదు ఈ కథ బాగలేదు ఈ కథను మారుద్దామని అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయదు ట్రాజిడీ ఎందుకండి కామెడీ కింద మారుద్దామని స్క్రీన్ ఏమీ చేయదు తర్వాత ఆ సీన్స్ చేత స్క్రీను ప్రభావితం కాదు స్క్రీను సీన్స్ని ప్రభావితం చెయ్యదు సీన్స్ చేత తాను ప్రభావితము కాదు అది స్క్రీను బ్రహ్మజ్ఞాని ఈజ్ లైక్ దాట్ నేను అంటాను మీరు ట్రై చేస్తే యూ కెన్ బీ లైక్ దాట్ లైక్ దాట్ స్క్రీన్ అన్ని దృశ్యాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్ని దృశ్యాలు ఆ స్క్రీన్ ఎప్పటికప్పుడు దృశ్యం వస్తుంది పోతుంది క్లియర్ అండ్ ఎంటీ ఎంటీ అండ్ క్లియర్ ఎవడో బాబు జేబులో వెయ్యి రూపాయలు ఉంటే పడదు అది ఉండదు అది అండ్ క్లియర్ ఎవడో వచ్చి ఏదో అంటాడు పరుషంగా ఏదో మాట్లాడు అవతలిపోతాడు ఎంటీ అండ్ క్లియర్ ఇంకో వాళ్ళు ఎవడో వచ్చి సేవ చేస్తారు ఏదో కడుపు నిండా భోజనం ఏదో పెడతారు లేకపోతే స్వీట్ ఏదో తినిపిస్తారు బాగుందనిపించేసి వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారు ఎంత అండ్ క్లియర్ సుఖం వస్తుంది ఎంటీ అండ్ క్లియర్ దుఃఖం వస్తుంది ఎంటీ అండ్ సుఖం సుఖము కాదు దుఃఖం దుఃఖము కాదు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి ఎవడు నెగ్గుతాడు ఎవడు ఓడుతాడు మీకేమన్నా అసలు ఏమైనా అది కుడ్ యూ గెట్ ఎనీ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవడు నెగ్గుతున్నాడు ఎవడు ఓడుతున్నాడు ఏమిటో అంతా గోలగోళ కింద ఉంటుంది ఎవడో తెలియదు ఓడిది ఎవడో తెలియదు పోనీ మనం ఒక టీం సపోర్ట్ చేద్దామంటే ఏ టీంని సపోర్ట్ చేయాలో అర్థం కాదు కాబట్టి ఏం చేస్తాం జస్ట్ ఎంత అండ్ క్లియర్ మొత్తం ఐపీఎల్ అంతా అయిపోయిన తర్వాత ఏమైందిరా అంటే ఏమో ఏమైందో ఏమీ కాలేదు అదే సత్యం నథింగ్ ఎవర్ హ్యాపెండ్ వెరీ నైస్ తస్మాత్ అవిద్యా సత్యాం క్రియాకారకఫల వ్యవహార బ్రహ్మవిద కాబట్టి క్రియా అంటే కర్మ కారకములు అంటే చేయబాడు చేయబడేది కరణము ఫలము దేవత దేవత కూడా వైదిక కర్మలో దేవత ఉంటుంది పూజ చేస్తున్నామంటే ఏ పూజ చేస్తున్నారండి ఏ దేవతను పూజిస్తున్నారు ఉంటుందా ఉండదా ఉంటుంది పూజా అనగానే దేవత ఉంటుంది దేవత కరణం అది కరణం కాదు ఒక కారకం సంప్రదాన కారకం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాము అన్నారనుకోండి అక్కడ సంప్రదానం ఎవరు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ ఉండగా నైవేద్యం సమర్పయమే శ్రీ దక్షిణామూర్తి మహాస్వామి నేను మహా నైవేద్యం సమర్పంటే వాడికి కళ్ళు తిరిగిపో కళ్ళు తిరిగిందంటే మనం ఏమయ్యా ఎక్కడున్నావు ఏం పూజ చేస్తున్నావు కొంచెం చూసుకుందా దక్షిణలు ఇచ్చుతున్నాం దక్షిణ పుచ్చుకోవడమే కానీ ఇక్కడ దేవతను అక్కడ అక్కడ దేవతను ఇక్కడ ఇలా కన్ఫ్యూజ్ చేసేయడం నీకు తగునా అని కొప్పడతారా కోప్పరా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తుంటే దక్షిణామూర్తి అంటే ఏంటి ఈ దక్షిణామూర్తి కౌన్ హయే దక్షిణామూర్తి మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు దక్షిణామూర్తి అని అంతకు తప్ప ఇంకే దక్షిణామూర్తి మాకు తెలియదు ఎవరి గురించి మాట్లాడుతావు కాబట్టి సంప్రధాన కారకం అది క్లియర్గా ఉండాలి దేనికి ఇవన్నీ కారకము లౌకిక కర్మలైనా వైదిక కర్మలైనా ఈ క్రియాకారక ఫల వ్యవహారం అంతా కూడా భేద దృష్టి ఉన్నవాడికి తప్ప బ్రహ్మవేత్తకు ఈ వ్యవహారం ఉండదు ఆత్మత్వాదేవా సర్వస్య ఎందుకో తెలుసిన సర్వము ఆత్మయే కనుక సర్వము అంటే ఏటో తెలుసిన కర్త కర్మ కరణము సంప్రదానము అపాదానము ఆధారము ఫలము అంతా ఆత్మేయ ఇప్పుడు యజ్ఞం చేసి స్వర్గానికి స్వర్గం వచ్చింది స్వర్గం అంటే ఏమిటి సుఖం సుఖం ఆత్మరూపంగా ఉంటుందా ఆత్మకి బయట ఉంటుందా ఆత్మకి బయట ఉంటుంది అంటే వీడు ఇంత కర్మ చేస్తే అంత స్వర్గాన్ని సంపాదించినా అది కూడా ఆత్మగానే ఉంటుంది మరి ఇంతటి మహాభాగ్యానికి ఆత్మనే తెలుసుకుంటే పోలే ఆత్మనే తెలుసుకుంటే పోలే నేను ప్రశ్న అడుగుతా మీరు ఆలోచించి చెప్పండి ఆనెస్ట్ రిప్లై ఇంతవరకు మీ జీవితంలో మీరు చేసిన ప్రయత్నాలు ఉద్యమాలు చదువులు ప్రేమలు వివాహాలు సంసారాలు వీటన్నిటికీ మీరు చేసిన ప్రతి చిన్న పెద్ద వ్యవహారమునకంతకు సెంట్రల్ ఫోకస్ పాయింట్ ఏది చెప్పండి నేను వివాహము దేనికోసం నేను చదువు దేనికోసం నేను డబ్బు దేనికోసం నేను యజ్ఞం కోసం నేను దానం కోసం నేను వాడెవడో దుఃఖంతో బాధపడుతున్నాడు చిన్నానికి తిండి కూడా లేకుండా అడుక్కు తింటున్నాడు వాడికి మీరు పది రూపాయలు దానం చేశారు దేనికోసం నేను ఎందుకంటే వాడుకో పొల్లే మనం పది రూపాయలు ఇస్తే వాడు ఒక పక్క ఒక ప్లేట్ ఇడ్లీ కొడుకుతున్నాడు కడుపు నిండింది అంటే మీ మనస్సుకి ఎలా ఉంటుంది సంతోషంగా ఉంటుంది వాడు అలా ఆకలితో అలా తంతాలు పడుతూనే ఉన్నాడు అని అది గుర్తొచ్చినప్పుడల్లా మీకు దుఃఖం కలుగుతుంది కానీ వాడి ఆకలి ఒక పోటైనా తీరింది అంటే మీ మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేశారనుకోండి దేనికోసం నేను హుండీలో డబ్బు వేశారు దేనికోసం నేను ప్రజాసేవ చేశారు దేనికోసం నేను మీ లైఫ్లో సర్వమునకు ఫోకస్ పాయింట్ నేను స్వర్గం ఎవరి కోసం నేను మోక్షం ఎవరి కోసం నేను ఆత్మనష్టామాయ సర్వం ప్రియం భవతి అది సర్వము నేను కొరకే ఉద్దేశించబడి ఉండగా ఆ నేనును తెలుసుకోకుండగా సర్వాన్ని పట్టుకునేలాడితే ఏమిటి ఉపయోగం ఆ నేను తెలుసుకుంటే ఆ సర్వము దాంట్లోనే విలీనమైపోయి ఉంటుంది ఇంకా దాని నేను కంటే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఏది లేనే లేదు నా ఆత్మ వ్యతిరేకేనా కారకం క్రియాఫలం వా అస్తి అవన్నీ ఆత్మ భిన్నంగా కారకం అనేది లేదు క్రియాఫలము కూడా లేదు క్రియాఫలం అంటే స్వర్గం అనుకోండి ఆత్మకంటే భిన్నంగా ఉంటుందా స్వర్గం తీరా స్వర్గానికి వెళ్ళాక మీరు కొంచెం విచారం చేస్తే మీకు తెలుస్తుంది వారిని స్వర్గం ఇంత చేస్తే ఆత్మస్వరూపమే ఇది అని తెలుస్తుంది ఆత్మకంటే భిన్నంగా ఉండదు స్వర్గం యజ్ఞం ఉన్నది యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్తారు యజ్ఞం ఆత్మకంటే భిన్నంగా ఉంటుందా ఆలోచించండి యజ్ఞం ఆత్మకంటే భిన్నంగా ఉంటుందా ఉండదు యజ్ఞం కూడా ఆత్మస్వరూపంగానే ఉంటుంది మంట మండితే యజ్ఞం అవ్వదు మంటలో నెయ్యిపోస్తే యజ్ఞం అవ్వదు నేను అది అగ్నిదేవతను భావన చేసి ఆజ్యాన్ని పవిత్రమైన ఆజ్యాన్ని సమంతరకంగా సమర్పణాబుద్ధితో దాంట్లో వేస్తే అది యజ్ఞం అవుతుంది దేవతోద్దేశమైన ద్రవ్య త్యాగో యాగ దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం చేస్తే అది యాగం అవుతుంది దేవత ఎక్కడ ఉంది మంటలో ఉందా ఆత్మయం ఉందా త్యాగం ఎక్కడుంది నెయ్యిలో ఉందా నేతి బుడ్డీలో ఉందా ఆత్మీయం ఉందా కాబట్టి యజ్ఞము కూడా ఆత్మీయం లేగలదు యజ్ఞ ఫలము కూడా ఆత్మీయం ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు ఆ సత్యం అజ్ఞానికి తెలియదు అంచేత వారు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక్కడ జ్ఞానికి ఎప్పుడైతే తెలిసిందో ఆత్మస్వరూపం కంటే భిన్నంగా కారకము కానీ క్రియాఫలము కానీ లేనే లేదు అంచేతనే సుఖము దుఃఖము అనేవి మనుషుల్ని కుదిపివేస్తాయి సుఖం వచ్చిందంటే వాడి ఉల్లాసానికి పట్టశక్యంగా కాదు దుఃఖం వస్తే కృంగిపోతూ ఉంటారు మనుషుల్ని సుఖ దుఃఖాలు అలా కుదిపివేస్తాయి ఏమండే సరే జ్ఞానిని సుఖ దుఃఖాలు వాడిని కదల్చలేవు వాడిని విచలితుణ్ణి చెయ్యలేవు తుఫాను వస్తే చెట్లు మొక్కలు ఊగిపోతాయి పర్వత శిఖరం కదలదు జ్ఞానం అలా ఉండిపోతాడు సుఖదుఖాల విషయంలో తర్వాత కామనలు భయములు సంసారులను అతలాకుటలం చేసేస్తూ ఉంటాయి జ్ఞానియందులు ఏమీ ఉండదు భయం ఏమీ ఉండదు తనకి తాను పూర్ణంగా అనుభవానికి వస్తూ ఉంటాడు పూర్ణంగా అనుభవానికి రావడం అంటే నేను గుండ్రంగా పెద్దదిగా ఉన్నానని కాదు నేను ఫుల్గా ఉన్నానంటా ఫుల్గా ఉన్నట్టు కూడా నేను భోజనం ఎక్కువ చేస్తే ఫుల్ అలాగ కూడా కాదు పూర్ణంగా అనుభవానికి రావడం ఏమిటంటే డూ ఐ నీడ్ ఎనీథింగ్ నో ఏదైనా కావాలా ఏమీ అక్కర్లేదు ఏదైనా కావాలి నాకు ఇది కావాలి అది కావాలి ఇది నాకు లోటు అది నాకు లోటు అనే ఫీలింగే ఉండదు అదే ఫుల్నెస్ అంటే ఆ జ్ఞాని తన ఫుల్నెస్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటాడు ఈ జగత్తంతా కూడా ఈ కరప్షను ఈ ఈ యుద్ధాలు ఈ దెబ్బలాట్లు ఈ ప్రేమలు ఈ ధర్మాలు అన్నీ ఉంటాయి జమ సమాజంలో ఈ అధర్మాలు మంచి మంచి వాళ్ళు మంచితనము చెడ్డతనము ఇవన్నీ కూడా ఆ చైతన్యాకాశంలో కనపడే దృశ్య తప్ప చైతన్యము ఒక్కటియే సత్యము అనే విధంగా ఆ ఆ సత్యాన్ని అలా తెలుస్తూ ఉంటుంది ఈ ఈ దృశ్యములకు లోతు ఉండదు వాటికి డెప్త్ ఉండదు అలా సర్ఫేస్ మీద అలాగా అలలవలే కదులుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పెరాజ్ ఆ అవేర్నెస్ ఆ చైతన్యము మరి చాలా డెప్త్లో వాడి అనుభవాన్ని పొందుతూ ఉంటాయి అది ఏ సత్యము అనే విధంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఈ ప్రపంచము ఇవన్నీ కూడా అలాగా దృశ్యాలు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తర్వాత ఆత్మ అని మనం అంటాం వేదాంత క్లాసులో ఆత్మ అనే ఒక పదాన్ని పదే పదే వాడుతూ ఉంటాయి ప్రాణము అనే పదాన్ని వాడతారు తర్వాత దేవుడు అంటూ ఉంటారు దేవుడు అనేది ఆ చైతన్యమే ఆత్మా ఆత్మ అంటే అది ఆ చైతన్యమే ప్రాణోపాసన చేసేవాళ్ళు ప్రాణము అనే పేరుతో ఉంటారు అది కూడా ఆ చైతన్యమే కాబట్టి అది దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ ది అల్టిమేట్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ గోల్డ్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ జ్యువెలరీ ఆ విధంగా ఆ చైతన్యమే ఈ సకల జగత్తు యొక్క మూలము అని ఆ విధంగా జ్ఞాని అనుభవానికి తెచ్చుకుని ఉంటాడు ననాత్మా సన్ సర్వమాత్మవతి కిత్ అనాత్మ అనేది ఏది మిగిలి ఉండదు ఇది ఎలాగుంటుందంటే ఆరంభంలో ఆత్మా అనాత్మ వివేకాన్ని చేస్తాడు దేహము నేను అని అనుకుంటాడు లటస్య దేహమే నేను అనుకుంటాడు అనాత్మని ఆత్మగా భ్రమించట అప్పుడు అనాత్మని ఆత్మగా భ్రమిస్తున్న వాడికి ఆత్మయే సర్వము అని చెప్పకూడదు ఆత్మయే సర్వము అని వాడు అనుకుంటాడు దేహమే సర్వం అనుకుంటాడు అది దాన్ని రాక్షసి ఆసు ఉపనిషత్తు పేరు ఛాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది వాడికి మొట్టమొదటి వివేకం బోధించాలి ఏమని బోధించాలి దేహము ఆత్మ కాదురాది అనాత్మ ఆత్మంటే ఆ తెలివి అని బోధించాలి వాడు ఈ దేహాన్ని చూసో ఇది అనాత్మాను తిరస్కరించి ఆ తెలివిగా ఉంటాడు ఆ తెలివియ్యి ఉంటాడు ఆ తెలివియ ఉన్నప్పుడు ఆ దేహం విడిగా నిలబడి ఉండదు అది ఆ తెలివిలో కలిసిపో అది దాని రహస్యం అప్పుడు అనాత్మయైన దేహము అనాత్మగా తిరస్కరింపబడిన దేహము అలా అనాత్మగా నిలబడి ఇదిగో నేను ఇక్కడున్నా నా సంగతి ఏం చేసేవని ప్రశ్నిస్తూ నిలబడి ఉండదు ఆ అనాత్మ ఈ ఆత్మస్వరూపంలో కలిసిపోతుంది ఇది ఎలాగంటే అక్కడ అదిగో దెయ్యం అక్కడ ఉన్నది అని వీడు భయపడుతున్నంతసేపు ఆ దెయ్యం అక్కడే ఉంటుంది వీడి భయం ఇక్కడే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే దెయ్యము చూసి భయపడతాడు అదిగో దెయ్యము అని ముసుగు అలా లోపల కూర్చుంటాడు ఇప్పుడు దెయ్యం ఏమవుతుంది ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది దెయ్యం అక్కడే ఉంటుంది వీడిక్కడే ఉంటుంది ఏమంటాయి అప్పుడు రెండు ఉంటాయి వీడు దెయ్యము ఆత్మ అనాత్మ రెండు ఉంటాయి ఇది అయ్యింది ఏమని అస్తమానం ఎందుకు చెప్తారో తెలుస్తుందండి లోకల్లో ఈ దెయ్యం పేరుతోటి చేసేటువంటి మోసాలు ఈ దెయ్యం పేరుతో పడే దగ ఇంత అంతా కాదు వెరీ పిక్ వీడు ముసుగులో కూర్చుని ఉంటాడు అక్కడ దెయ్యం ఉంది కాబట్టి భయపడతాం వీడు తెలివి తెచ్చుకుని ముసుగు తీసి పక్కన పారేసి బ్యాటరీ లైట్ వేసి అది నేడా దెయ్యము కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ దెయ్యం పారిపోయిందా లేక విలీనం అయిపోయిందా వీడి జ్ఞానంలో వీడి జ్ఞానంలో విలీనం అయిపోయింది అంతకుముందు కలిగిన భయం ఈ హృదయంలోంచి నోట్లోకో ముక్కుల్లో వచ్చి అలా వెళ్ళిపోయిందా లేక విలీనం అయిపోయిందా భయం ఎక్కడికి పోదు విలీనం ఎందుకు తెలుసిన భయం అనేది ఏదీ లేదు భయం అని నేను భయపడుతున్నాననే మీ భ్రమకే భయమని పేరు భ్రమ ఉండదు ఉన్నట్టుగా కనపడుతుంది వెన్ యూ కాల్ ఇట్స్ బ్లఫ్ అది యూ డజెంట్ రన్ అవే ఇట్ జస్ట్ మెర్జెసింగ్ యూ కాబట్టి అనాత్మ అంతా కూడా ఆత్మస్వరూపంలో మెర్జైపోతుంది కాబట్టి సర్వ సర్వం ఆత్మైవ భవతి అనాత్మగా ఉండి ఆత్మ అవదు అనాత్మగా ఉండదది ఇంకా అది విలీనమైపోయి ఇంకా స్వతంత్రమైన సత్త లేనిదిగా ఆత్మస్వరూపంలో కలిసిపోతుంది తస్మాత్ అవిద్యయైవ అనాత్మత్వం పరికల్పితం వీడు అజ్ఞానావస్థయంలో ఉన్నప్పుడే అనాత్మ అనే ఒక తత్వము కల్పించబడుతుంది ఆ కల్పితమైన దానితోటే తధ్యాస వీడు అధ్యాస సత్యా వస్తువుతో అధ్యాస కాదు కల్పితమైన దానితో అధ్యాస సత్యంతో అధ్యాస కాదు ఇప్పుడు దేహమే నేను అనుకున్నాడు దేహమే నేను అనుకుంటే దానికి దేహాధ్యాస అని పేరు ఈ దేహము దేహాధ్యాస లేనప్పుడు దేహము ఉండదు దేహంతో దేహాధ్యాసతో పాటే వస్తుంది దేహం మీరు దేహాధ్యాసను తిరస్కరించిన వెంటనే దేహం అలా మిగిలి ఉండదు అది కూడా ఆత్మలో కలిసిపోతుంది ఇది మామూలుగా లోకంలో రజ్జు సర్ప దృష్టాంతంలో వేరు సర్పము వేరు రజ్జువు సత్యమే సర్పము సత్యమే దేహమే నేను అనే దార్ష్టాంతికంలో మటుకు ఎప్పుడైతే మీరు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడో ఆ దేహం అలా మిగిలి ఉండదు అది స్వరూపంలో కలిసిపోతుంది ఇది అది వినడానికి మీకు ఏదో విడ్డూరంగా అనిపించవచ్చు ఏమిటిలో ఎముకలు ఉన్నాయి మాంసం ఉంది మధ్య ఉంది హార్ట్ ఉంది స్కీన్ ఉంది కా కాలేయం ఉంది ఇవన్నీ కలిసిపోతాయా ఆత్మలో అలా అనిపించవచ్చు అక్కడ రహస్యం ఏమిటంటే దేహం అనేది ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ ఏ మూమెంట్ ఆఫ్ మైండ్ ఆ మైండ్ యొక్క మూమెంట్కే దేహం దట్ ఈస్ వాట్ బాడీ ఈజ్ అది మనం తెలుసుకోవాలి మైండ్ మూమెంట్ కంటే భిన్నంగా బాడీ అనేది వేరే ఏమీ లేదు మైండ్ మూమెంట్కే బాడీ అని లేదు టు పుట్ ఇట్ బ్లంట్లీ బాడీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ అన్ ఐడియా ఇన్ ద మైండ్ అంతకంటే వేరే ఏమీ కాదు ఇప్పుడు ఆఘ్రాతవ్యం అనేది వేరే ఆత్మ కంటే భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో దేహం అనేది మాత్రం ఉంటుందండి దేహము దృశ్యం కదా దృశ్యం దృక్కులో విలీనమైపోతుంది ఆత్మకంటే భిన్నంగా ఏది కూడా ఇతరమనేది ఏది కూడా మిగిలి ఉండదు తస్మాత్ పరమాత్మైకత్వ ప్రత్యయ క్రియాకారక ఫల ప్రత్యయానుపపత్తి ప్రత్యయ అంటే ఒక థాట్ ఒక ఒక థింకింగ్ సెన్స్లో ఒక విషం యథార్థమైన విషం యథార్థ జ్ఞానము అదేమిటంటే ఆ ఎరుక తప్ప ఏది లేదు ఎరుకయే సత్యము ఎరుకయే ఉన్నది ఎరుకయే అది ఏమంటే అది విషం దానికి ఆ విషంకి దాన్ని కూడా భాషలో ప్రత్యయం ఏం ప్రత్యయం అది పరమార్థ ఆత్మ ఏకత్వ ప్రత్యయే పరమార్థము పరమసత్యము ఆత్మ అద్వయము అదియే ఆయురుక అదియే ఉంది అదియే ఉందని కూడా కదా అదియే దీన్ని భాషలో చెప్పాలంటే అలా చెప్తారు పరమార్థాత్మైకత్వ ప్రత్యయే ఆ విషం ఆ జ్ఞానము ఉదయించగా అప్పుడు ఏమవుతుందో తెలుసునండి ఈ కర్మం ఉంది ఇక్కడ నేను కర్తను ఈ కర్మం చేసుకుంటే స్వర్గానికి పోతాను అనే విషయం అనే థింకింగ్ పుడుతుందా అసలు ఆ థింకింగ్కి అసలు ప్రవేశం ఉందా ఒకవేళ ఆ థింకింగ్ కలిగిందనుకోండి మనస్సు అలాంటి థింకింగ్ని వీడి ముందు పెట్టిందనుకోండి వాడు దాన్ని ఆ థింకింగ్కి ఏం వాల్యూ ఇస్తాడు విల్ హీ సపోర్ట్ ఇట్ హీ వాంట్ సపోర్ట్ ఇట్ మీరు సపోర్ట్ చేయకపోతే ఒక థాట్ని మీరు సపోర్ట్ చేయకపోతే ఆ థాటేమవుతుందండి ఇట్ జస్ట్ కొలాప్సస్ కాబట్టి ఒక క్రియ ఆ క్రియని ఈ కారకాలు ఈ కారకాల వల్ల ఈ ఫలము ఈ భేద దృష్టి అంతా కూడా పరమార్థమైన ఆత్మైకత్వ ప్రత్యయము కలుగగా ఏమవుతుంది ఇదంతా కూడా ఇట్ బికమ్స్ రిడండెంట్ అనుపత్తి దానికి నిలబడడానికి తాగుండదు అది నిలబడను కూడా నిలబడలేదు అంచేతనే జ్ఞాని సర్వారంభ పరిత్యాగి అని ఇది చేస్తాను అది చేస్తాను దీంతో వీళ్ళను ధరిస్తాను దాంతో వాళ్ళను ధరిస్తాను అలాగ అసలు ఆలోచించమే ఆలోచించు స్పాంటేనియస్గా ఏం లేదో అవడమే తప్ప దట్ కైండ్ ఆఫ్ ఒక ప్రోయాక్టివ్ డూ గుడర్ ప్రొఫెషనల్ డూ గుడర్ అంటారు అలాంటి యాటిట్యూడ్ అసలు జ్ఞానిలో ఉండనే ఉండదు ఎందుకంటే క్రియాప్రత్యయము ఇది క్రియా ఈ క్రియకి ఇది ఫలము ఈ క్రియని మనం నిర్వర్తించాలంటే ఇగో ఈ సామాగ్రి కావాలి అలా ఏమైనా ఉంటుందనుకుంటున్నారా ఉండదు క్రియాకారక ఫల ప్రత్యయము క్రియాప్రత్యయం కారక ప్రత్యయములు ఫలప్రత్యయము ఇవి ఉండనే ఉండవు వాటికి తావు లేకుండా అయిపోతుంది అత విరోత్ బ్రహ్మవిధ క్రియావృత్తి కాబట్టి బ్రహ్మవేత్తకు క్రియలు పూర్తిగా నివారింపబడతాయి క్రియలనేవి ఉండవు క్రియాసాధనములు క్రియలను చేసేటువంటి సాధనములు ఉండవు క్రియాణం తత్సాధనాంచ అత్యంతమేవ నివృత్తి సో అంచేతనే బ్రహ్మవేత్త యొక్క స్థితి మనస్సు యొక్క చలనంలో ఉండదు బ్రహ్మవేత్త యొక్క స్థితి బ్రహ్మవేత్త నిలబడి ఉండే ప్లాట్ఫామ్ మైండ్ కాదు మైండ్లో క్రియలు కారకములు సాధనములు ఫలములు అన్నీ ఉంటాయి బ్రహ్మవేత్త ప్లాట్ఫామ్ అది కానే కాదు బ్రహ్మవేత్త యొక్క ప్లాట్ఫామ్ ఈ ఎప్పటికీ కదులుతూ ఉండే మైండ్కి అతీతంగా ఆ మైండ్కి మూలంలో ఉండే చైతన్యం ఆ ఎరుక అది బ్రహ్మవేత్త యొక్క ప్లాట్ఫామ్ దాంట్లో మార్పులు అనేవి ఏమీ రానే రావు కాబట్టి ఆ బ్రహ్మవేత్త ఆ చైతన్య రూపంగా ఉండిపోతాడు అంతే తప్ప క్రియలు కారకములు ఫలములు వాటితో ఐడెంటిఫై అవ్వడం వాటిని వాటికాల పరిగెడుతూ ఉండడం ఇవేమీ కూడా బ్రహ్మవేత్త యొక్క స్వరూపంలో ఉండనే ఉండవు అదేమవుతుందంటేనండి మీరు మనస్సుతో ఆలోచించారనుకోండి నేను భోక్తని ఇది భోగ్యము డివిజన్ వస్తుంది మీరు మనస్సుకి పని చెప్తే డివిజన్సే మిగులుతాయి మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్నని మనస్సుతో మీరు చూడలేదనుకోండి ఆ చైతన్య రూపంగా మీరు ఆ సిచ్యువేషన్నని దర్శించారనుకోండి సపోజ్ చైతన్య రూపంగా దర్శించారనుకోండి అది ఆరంభంలో కొంత పని కట్టుకుని చేయాల్సి ఉంటుంది డెలిబరేట్గా చేయాల్సి ఉంటుంది అభ్యాసం కొంతకాలానికి ఆత్మనిష్ట అంటారు దాన్నే కొంతకాలానికి ఆ ఎరుకలో నిలిచి ఉండుతూ సహజమైపోతుంది ఆరంభంలో కొంత డెలిబరేషన్ అవసరం మీరు ఆ ఎరుక రూపంగా ఎప్పుడైతే నిలిచి ఉంటారో అలా ఎవేర్ఫుల్గా ఉంటారో అప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఆ ఎరుక ఈ దేహము మనస్సు పెట్టినటువంటి పరిధులు ఈ హద్దులు ఏవైతే ఉన్నాయో ఈ హద్దులని చీల్చుకుని చీచీల్ అది విస్తరించుకుంటూ పోతుంది ఆ విస్తరణ ఎలా తయారవుతుందంటే అందరూ ఆత్మస్వరూపులే సర్వము ఆత్మయే అనే స్థితికి వెళ్ళిపోతుంది ఆ విస్తారం ఆ చైతన్యం యొక్క ఇప్పుడు చైతన్యం ఉంది ఎవరూ చైతన్యానికి దూరంగా ఎవడూ లేడు భగవాన్ నమర్షి చెప్పినట్టుగా అందరూ చైతన్యంలోనే నిలిచి ఉంటారు కానీ ఆ చైతన్యము ఈ దేహానికి కట్టివేయబడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అజ్ఞానం చేత ఎప్పుడైతే మీరు డెలిబరేట్గా ఆత్మనిష్టని అభ్యాసం చేస్తారో ఆ చైతన్య పరిధులు విస్తరిస్తాయి విస్తరిస్తాయి విస్తరిస్తాయి తర్వాత అజ్ఞానావస్థలో చైతన్యము అంటే ఇట్ ఈస్ వాట్ మైండ్ ఈజ్ అన్నట్టుగా whatever mind మైండ్ కాగ్నైజెస్ భేద దృష్టి ఏదైతే ఉంటుందో అదే ఎరుక అన్నట్టుగా అనిపిస్తుంది కానీ క్రమంగా మీరు నామరూపమాత్మకమైన మనస్సుకి లోతుల్లోకి ఎప్పుడైతే మీరు యు గో డీప్ అప్పుడు ఆ డెప్త్ పెరుగుతుంది ఆ డెప్త్ పెరిగినప్పుడు దేహము కంటే లోపలికి పోతారు మీరు ఇంద్రియాల కంటే లోపలికి పోతారు లోపలికి పోతారంటే అది యూ హ్యావ్ టు డూ ఇట్ అది నేను ఏం వర్ణించగలుగుతాను మనస్సు కంటే లోతుల్లోకి వెళ్ళిపోతాను ఏ లోతుల్లోకి ఆ లోతులో ఆ ఎరుక తప్ప ఈ మనస్సు ఇంద్రియములు ఈ దేహము వీటి చలనములు వీటి సుఖాలు వీటి దుఃఖాలు ఇవన్నీ కూడా అలాగా ఒక లేలగా ఒక స్వప్నప్రాయముగా భాషిస్తాయి వీటికి అసలు స్ట్రెంగ్తే లేకుండా అయిపోతుంది అటువంటి ఆత్మనిష్టలో మీరు నిలిచి ఉంటారు అది ఆ విద్యావస్థ ఈ విద్యావస్థను గురించి మళ్ళీ రేపు కొనసాగించాను పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివాశిష్యే